కర్మలు విడిచిపెట్టేయమని అర్థం కానీ వాచిక కాయిక కర్మల్ని విడిచిపెట్టమని అర్థం కాదు కాబట్టి కాయిక కర్మలు ఉన్నాయి వాటికి నేనే కర్తని వాచిక కర్మలు ఉన్నాయి వాటికి నేనే కర్తని కర్మని విడిచిపెట్టమంటారు ఎక్కడా కూడా కర్తృత్వాన్ని విడిచిపెట్టుకుంటున్నారు మీరు గమనించారు కదా అది వీడు కర్తృత్వం కూడా విడిచిపెట్టడం వీడికి ఇష్టం ఉండదు కర్తృత్వం విడిచిపెట్టేశారనుకోండి భోక్తృత్వం ఏమవుతుంది అది పోతుంది భోక్తృత్వం లేకపోతే ఇంకెందుకండి కర్మ చేయడం కాబట్టిది వ్యవస్థ కాబట్టి వాడు ఏమంటాడు ఆ మీమాంసకుడు ఏమంటాడంటే మనసానుంది కనుక వాచిక కర్మలని కాయిక కర్మలకి సన్యాసం లేదు పరిత్యాగం లేదు మానసిక పరిత్యాగమే ఫిజికల్ పరిత్యాగం కాదు కానీ కేవలం మానసిక కర్మలకే పరిత్యాగము అంటే ఉపాసనలు ఏవో ఉంటాయి వాటికే పరిత్యాగం కానీ కాయిక వాచిక కర్మలకి పరిత్యాగం లేదు మీమాంసకల్లో రెండు రకాలున్నాయి భాట్టులు ప్రభాకరులు అని అంటారు వాళ్ళు భాట్టులు అంటే కుమారుల భట్టు యొక్క మతాన్ని అనుసరించేవారు ప్రభాకరులు అంటే ప్రభాకరుని మతాన్ని శ్రీ శంకరాచార్యులకు వీళ్ళందరూ కాంటెంపరీస్ వాళ్ళందరూ ఒకే కాలంలో జీవించారు కుమారుల భట్టు మతంలో కర్మకి ప్రాధాన్యం ప్రభాకర మతంలో కూడా కర్మకే ప్రాధాన్యం కానీ మళ్ళీ కర్మ అంటే బాహ్యము ఆంతరము అని రెండు విధాలుగా ఉన్నాయి బాహ్యము అంటే వాచిక కాయిక నోటితోటి మంత్రాలు జరుగుతూ ఉండడం చేతితో కర్మ చేస్తూ ఉండడం ఇది బాహ్యం ఆంతరము అంటే ఇలా కళ్ళు మూసుకుని వీడు ఉపాసన చేస్తాడు జపాది కర్మలు సో దీంట్లో మళ్ళీ ఏది గొప్ప ఏది తక్కువ అనేప్పటికి పాటు సిద్ధాంతం ఏమిటంటే కాయిక వాచిక కర్మలకు ఇంపార్టెన్స్ ప్రభాకర సిద్ధాంతం మానస కర్మలకు సో ఇప్పుడు వీడు మాట్లాడుతున్న వాడు భాట్టుడు మనసా సన్యస్య అంటే అది మానసిక కర్మల మాట అండి మానసిక కర్మలు కావలిస్తే వదిలిపెట్టేసేయండి అంతే కాని కాయిక వాచిక మాత్రం ఉంటాయి వాటికి సన్యాసం ఉండదు ఇది చేనక్కలు ఉండే బ్యాక్గ్రౌండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నో నువ్వు చెప్పింది సరికాదు ఎందువల్ల సర్వకర్మా నీతి విశేషితత్వాత్ కాదు సర్వానో విశేషణం వేశారు అన్ని కర్మలను సర్వకర్మాణి మనసా సన్యస్యా అస్తే మనసా ఉంది కాబట్టి మానసిక కర్మలు కావు మనస్సుతో విడిచిపెట్టమన్నారు మనస్సుతో చేసి కర్మల్ని విడిచిపెట్టమలేదు మనస్సుతో విడిచిపెట్టమన్నారు మరి వేటిని అన్ని కర్మల్ని విడిచిపెట్టమన్నారు సర్వకర్మాణి అన్ని కర్మల్ని అంటూ నువ్వు మానసిక కర్మలు కాబట్టి సర్వకర్మాడి అనే విశేషణం ఉంది కనుక కేవల మానస కర్మలకే కర్తృత్వ పరిత్యాగము అనే మాట పోసగదు సరేనండి అది సిద్ధాంతం ధర్మీ మళ్ళీ పూర్వపక్షం మానసానామేవా సర్వకర్మణామితి చే అదే మనసు మా అన్ని కర్మలు అంటే మానసిక కర్మలన్నీ అర్థం అంతే కాయిక వాచిక మానసిక అన్నీ కలిపని కాదు సర్వకర్మణ అంటే మానసిక కర్మలు అన్నీ విడిచిపెట్టమని అర్థం అంటే మా కాగిక వాచిక మిగులుంటాయి వాటి కర్తృత్వాన్ని విడిచిపెట్ట కలదు అంటే విడిచిపెట్టాల్సింది కర్తృత్వం మీరు అది మరిచిపోకండి కర్మ కాదు విడిచిపెట్టాల్సింది కర్తృత్వం అర్థమైందండి దానం మానేయమని కాదు నేను దానం చేసేవాడిని అనేటువంటి అహంకారము అహంకారము వద్దు అని దానం మానేమని కాదు దానం చేస్తూ ఉండాలి దానం చేస్తూ ఉండాలి ఈ దానం చేసేవాడిని నేను అనేటువంటి అహంకారం ఉండకూడదు అంటే ఏమండి మరి నేను దానం చేస్తే నాకు ఉండకూడదా అదే పొరపాటు అక్కడే ఉంది కిటుకు నేను దానం చేస్తున్నాను అనుకోవడమే పొరపాటు ఎందుకంటే ఈ సంపద అసలు ముందు నీది కాదది ఏమిటండి నాది కాకపో నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు పది ఎకరాల భూమి ఉందండి అది నాది అంటాడు వీడు ఏమన్నా అర్థం ఉందా మాటకి పది ఎకరాలు నాది అది సృష్టి ఆది నుంచి ఉంది వీడు పది పాతిక సంవత్సరాల క్రితం వీడు పుట్టాడు అంతకుముందు ఉంది అది నాది అన్న తండ్రి పోయాడు తాతపోయాడు ముత్తాతపోయాడు తరాలు తరాలు పోయాయి అది నాది నాది అన్న వాళ్ళు అందరూ పోయారు ఇప్పుడు వీడు నాది నాది అంటాడు వీడు కూడా పోతాడు ఈ నాది అనే మాటకు అర్థం ఏమైనా ఉందా నాది అని మీరు ఎప్పుడు అనాలి మీతో పాటు ఎప్పుడూ వచ్చిది అయితే నాది అనాలి కాబట్టి అది నాది నాదనుకోవడమే పొరపాటు కాబట్టి వాస్తవమైన దానం అంటూ ఏదీ లేదు మన చేతులు కూడా ప్రవహించిందంటే రేవు ఉంది ఈ రేవులో ఈ రేవులో నీరు స్నానం చేస్తున్నారు కింద రేవులో ఇంకోహి స్నానం చేస్తున్నాడు వీడు అంటాడు వాడితో రే నీ స్నానానికి నీళ్ళని నేనే ఇచ్చాను అన్నాడు వీడు అదేమన్నా న్యాయం అది మీకు అర్థమైందో దృష్టాంతం కాబట్టి దానం మన చేతులకుండగా ఎదర చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉండాలి ఏది పట్టు కూర్చోకూడదు దానం చేయాలి చేసేవాడను నేను అనే కర్తృత్వాన్ని విడిచిపెట్టేసే కర్తృత్వాన్ని విడిచిపెట్టాలంటే ఎలా విడిచిపెడతారా జీవులోంచి తీసిబెట్టి పారేస్తారా కాదు నేను కర్తననుకోవడం మానేస్తారు దాని పేరే మనసా అంటే అది దాని స్పిరిట్ ఆ స్పిరిట్ని వీడి చెడగొడుతున్నాడు మీమాంసకు ఎందుకని వీడు కర్తృత్వాన్ని విడిచిపెట్టడానికి ఎన్నడూ ఒప్పుకోడు ఎందుకంటే మీమాంసకుడికి ఇప్పుడు బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి వాట్ ఆర్ యుఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ అంటాడు నువ్వు బిజినెస్ మ్యాన్వి కాదు నీవు ఆత్మస్వరూపుడివి ఆత్మస్వరూపం మీద బిజినెస్ మ్యాన్ అనేది అధ్యారూపము అని చెప్పాడు అనుకోండి వాడు వాడు ఒప్పుకుంటాడు దానికి ఎన్నడూ ఒప్పుకోడు బిజినెస్ మ్యాన్స్ అసోసియేషన్లో మెంబర్గా జాయిన్ అవ్వమంటే అవుతాడు కానీ నేను బిజినెస్ మ్యాన్ అని కాదు అని తెలుసుకో అంటే తెలుసుకుంటాడా ఎన్నడో తెలుసుకో కాబట్టి అంచేతనే మీమాంసకుడు అంటున్నాడు మానసకర్మలన్నీ అని అర్థం సర్వశబ్దానికి అంటే నా మనోవ్యాపార పూర్వకత్వాక్కాయ వ్యాపారాణం మనోవ్యాపారాభావే తూపత్తే హు మానస వాచిక కాయిక అనే విభాగం సరికాదు ఏదో ఒక పద్ధతిలో చేసిన మాట నిజమే వా వాటిని వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ లాగా వేడ తీసేసి మానసికాలన్నీ అవతల పారేసాయి కా వాచికాలు కాయికాలు అట్టేపెట్టుకో వాటి కర్తృత్వాన్ని నేను భద్రం చేసుకో మానసికాల కర్తృత్వాన్ని త్రోసిపోవచ్చు అనేటువంటి వాటర్ రైట్ విభాగం కాదు అక్కడ అలాంటిది లేదు నువ్వు వాచిక కర్మ చేసినప్పుడు కూడా అది మానసికమే మనోవ్యాపారం ముందు మనస్సు ఉంటుంది తర్వాత వాచికం నీవు కాయికర్మ చేసినప్పుడు కూడా మనో మనస్సేది సో వాచిక కర్మలు కాయిక కర్మలు కూడా మనోవ్యాపారము పూర్వముందుగలవి ముందు మనస్సు యొక్క వ్యాపారం వస్తే ఆ వ్యాపారాన్ని వ్యాపారం అంటే పన్నెండో తెలుగు వ్యాపారం కాదు ఇది సంస్కృత వ్యాపారం వ్యాపారము అంటే ఫంక్షన్ పని మనస్సులో సంకల్పం పుట్టి కర్మ మనస్సులో నిర్మాణం అయితే ఆ మనస్సులో పుట్టిన మూమెంట్ కర్మ ఆ చలనము అది వాగ్రూపంగా బయటకు వస్తుంది వాక్కులో చలనం రావాలంటే అది వాచిక కర్మ ముందు మనస్సులో చలనం వస్తే వాక్కులో చలనం మనస్సులో చలనం వస్తే దేహంలో కాయంలో చలనం కాబట్టి కాయిక కర్మలు వాచిక కర్మలు ఉన్నాయి అంటే మనస్సు మానసిక కర్మని బట్టి కాబట్టి నీవు మానసిక కర్మను అవతల పారేసి కాయిక వాచిక అట్టి పెట్టుకుంటానంటే అలా కుదరదు యు సెపరేట్ దమ్ లైక్ దాట్ కాబట్టి సర్వకర్మాణి అంటే కాయిక వాచిక మానసిక సర్వకర్మల ఇందలి కర్తృత్వ భావాన్ని తిరస్కరించమనే ఇక్కడ శాస్త్రము శాస్త్రీయాణం వాక్కాయ కర్మ కారణాన్ని మానసాన్ని వర్జయ్వా అన్యాన్ని సర్వకర్మాణి మనసా సన్యసేత్ ఇది నా మళ్ళీ ఇంకో కూరపక్షం అంటే వాడు అంటే వాడు ఫోన్లని మీరు చెప్పింది కరెక్టే మనం ఇలా దీన్ని సర్దుబాటు చేసుకుందాం ఎలాగంటే కర్మలు రెండు రకాలుగా ఉన్నాయి శాస్త్రీయములైన కర్మలు లౌకికమైన కర్మలు అంటే వేదము చేత విధించబడిన కర్మలు లోక వ్యవహారాన్ని బట్టి వచ్చే కర్మలు సో ఇప్పుడు వాక్కాయ మానసాన్ని విభాగం చేయొద్దన్నారు కదా అన్ని అలాగే అట్టి పెట్టుకోమన్నారు కదా అట్టి పెట్టుకున్నాం వేదము విధించిన మానస వాచిక కాయిక కర్మలని వదిలిపెట్టకూడదు వాటిని అలా పట్టుకోవాలి లౌకికములైన వాచిక మానస కాయిక కర్మలనే విడిచిపెట్టేయాలి అలా అర్థం చెప్పుకుందాం ఆ సర్వశబ్దానికి అర్థం ఏమిటంటే కర్మలన్నింటినీ విడిచిపెట్టాలి అంటే కర్తృత్వ భావనని విడిచిపెట్టాలి అదే దాని అర్థం ఇంకే అసమానం కర్తృత్వం కర్తృత్వం అనడం కష్టం కనుక కర్మ సన్యాసం ఉంటాము సో మానస వాచిక కాయిక కర్మలన్నిటి ఎడలా ఉండే కర్తృత్వ అని విడిచిపెట్టాలి సందేహం లేదు అన్నీ అనే అర్థం ఒప్పుకున్నాము కానీ లౌకిక కర్మలకే వర్తిస్తుంది ఆ రూలు శాస్త్రీయ కర్మలకి కాదు ఎందుకని శాస్త్రము చేత విధింపబడ్డాయి కదండి వేదం విధించిన కర్మల దగ్గర నువ్వు కర్మసన్యాసం అనే రూలు పెడతానంటావుటి వేదం విధించిన కర్మలు శాక్రోశాక్ట్ వాటికి కర్మసన్యాసం అనే మాటను అప్లై చేయడానికి వీలు లౌకిక కర్మలకి కర్మసన్యాసము అలాగ దాన్ని మనం అడ్జస్ట్ చేద్దాం చేస్తే ఏమిటవుతుంది వేదము చెప్పినటువంటి కర్మలను అన్నింటినీ పరిరక్షించినట్టు అవుతుంది లౌకిక ఈ కర్మ సన్యాసం అనేదానికి కూడా మనం దారిని చూపినట్టు అవుతుంది రెండింటినీ అకామిడేట్ చేసుకోవాలి ఇది పూర్వపక్షం ఈ ఈ పూర్వపక్షం ఎలాంటిదంటే రాజకీయ నాయకుల మధ్యన పొత్తులు ఉంటాయి చూడండి అలాంటి పూర్వపక్షం అది వాళ్ళు మీరు దెబ్బలాడుకుంటున్నారు కదా మళ్ళీ కలిసి పోటీ చేయడం ఏమిటంటే అక్కడ దెబ్బలాడుకుంటాం ఇక్కడ కలిసి పోటీ చేస్తాం అని అలాగేదో వీళ్ళు రాజకీయ పక్షాలు కలుస్తూ ఉంటారు విడిపోతూ ఉంటారు అలాగే కర్మసన్యాస సర్వకర్మ సన్యాసం అంటే ఆ సర్వ అంటే ఇంకా అన్నీ కాదండి లౌకికాలని కర్మ సన్యాసం చేద్దాము శాస్త్రీయ కర్మలు అనగా వేద కర్మల ఏడల కర్మలని అట్టి పెట్టుకుందాము అంటే వాటి ఎందుండే కర్తృత్వ భావాన్ని విడిచిపెట్టకూడదు అలా కర్తగానే ఉండాలి అని పూర్వపక్షం ఇది నా ఇది ఒప్పుకోముయన్ విశేషణా ఎందుకంటే ఆ శ్లోకం మొత్తం ఏమిటంటే సర్వకర్మాణి మనసా సన్యస్యాస్ వశి నవద్వరే పురే దేహీ నైవ కారయన్ సకలకర్మలను సకల కర్మల ఎందు ఉండే కర్తృత్వాన్ని ఇంకా మానస వాచిక కాయిక అన్ని కర్తృత్వాన్ని విడిచిపెట్టేసి వీళ్ళు సుఖంగా ఈ నవద్వారపురంలో ఇది నవద్వారపురం అనర్థం సిటీ ఆఫ్ నైన్ గేట్స్ మీరు కఠోపనిషత్తులో చూశారు ఏకాదశపురం ఏకాపురం ఏకాదశారం సో అజశ్యావక్ర చేత సహా అని ఏకాదశ ద్వారాలు అన్నారు అక్కడ పదకొండు గేట్స్ పన్నెండు గేటు లెక్కే ఉంది తొమ్మిది గేట్స్ ఉన్నటువంటి ఈ పురంలో వీడు కర్తృత్వ భోక్తృత్వాలు ఏమి లేకుండా అలా సాక్షిగా ఉంటాడు సుఖంగా ఉంటాడు నైవ కుర్వన్ నా కారయన్ కర్మలను వీడు చేయడు కర్మలను చేయించడు అంటే కర్తృత్వము కారయతృత్వము కారయతృత్వానికే హేతుకర్తృత్వం అని పేరు ఈ రెండూ కూడా లేకుండా వీడు హాయిగా సాక్షి రూపంగా ఉంటాడు కర్మల దారిని కర్మలు నడుస్తూ ఉంటాయి చలన ఉంటుంది వీడియందు కర్తృత్వం ఉండదు అది ఇప్పుడు ఊరేగింపు అవుతూ ఉంటుంది పెళ్ళి ఊరేగింపు అనుకోండి మీరు వెళ్ళి దాంట్లో జరితే డ్యాన్స్లో అవి చేస్తారు బాల్కనీ మీద నిలబడి చూశారనుకోండి సాక్షిగా ఉంటారు అంతే ఈ లోపల శవయాత్ర అవుతుంది మీరు వెళ్ళి దాంట్లో జరితే దుఃఖించాల్సి పాటుగా నవ్వడానికి వీలుండదు బాల్కనీ మీద ఉన్నారనుకోండి యు ఆర్ నాట్ కన్సర్న్ విత్ సాక్షిగా సకల కర్మలు సకల క్రియలు అవుతూ ఉంటాయి అంటే ఆల్ యాక్షన్స్ హ్యాపెన్ స్పాంటేనియస్లీ ఆల్ యాక్షన్స్ నేను చేసేవాడనని మీరు అనుకునే సందర్భంలో కూడా యాక్షన్స్ హ్యాపెన్ స్పాంటేనియస్లీ యాక్షన్స్ డూ హ్యాపెన్ బట్ దేర్ ఈజ్ నో యాక్టర్ యాక్టర్ ఉండడు ఉండకపోవడం ఏంటండి మేము ఉన్నాం కాంటే యాక్టర్ ఎప్పుడు వస్తాడంటే మీకు ఆ యాక్టర్ వచ్చేటువంటి మెకానిజం చెప్తున్నా మీకు యాక్టర్ ఎక్కడి నుంచి వచ్చాడో చెప్తున్నా మీకు యూ హ్యావ్ ఎ రిజల్ట్ ఇన్ వ్యూ మీకు ఫలం ఉంటుంది ఫలం మీద బుద్ధి పుడుతుంది ఫలం ఈ ఈ యాక్షన్కి అది ఫలము ఆ ఫలం నాకు కావాలి అనేప్పటికీ ఆ ఫలాన్ని సంపాదించడానికి ఈ క్రియ ఒక సాధనంగా తీర్చిదిద్దబడుతుంది ఆ క్రియను నేను చేసి ఆ ఫలాన్ని మీరు సంపాదిస్తాను అని మీరు అంటారు దీన్నే విల్ అని అంటారు సో వీడి యొక్క విల్ వీడి విల్ అంటే కర్తృత్వం వీడి కర్తృత్వం అక్కడ ప్రవేశిస్తుంది మీకు ఫలాకాంక్ష లేదనుకోండి అసలు విల్ రానే రాదు పిక్చర్లో యాక్షన్ విల్ బి దేర్ ఫలాకాంక్ష లేకపోతే విల్ ఉండదు స్పాంటేనియస్ యాక్షన్ విల్ బేస్డ్ యాక్షన్ కానీ రాగద్వేష బేస్డ్ యాక్షన్ కానీ ఉండకుండా స్పాంటేనియస్ యాక్షన్ అవుతుంది అదే యాక్షణం అదే యాక్షణం యాక్షన్ మానే ఎక్కర్లేదు యాక్షన్ కొనసాగుతుంది కానీ దానికి వెనుక స్ఫూర్తి విల్ అంటే వీడు కర్తృత్వం కానీ రాగద్వేషాలు కానీ ఉండవు యాక్షన్ ఉంటుంది అంటే స్పాంటేనియస్గా ఉంటుంది యాక్షన్ కర్తృత్వం కానీ రాగద్వేషాలు కానీ ఉండవు అబోహ్ అంత స్వాతంత్ర్యము అంత అదే మోక్షం ఈ సత్యాన్ని తెలుసుకోవటానికి వాడు చాలా సూక్ష్మమైన అంతఃకరణ శుద్ధి కలిగిన వాడయి ఉండాలి రాగద్వేషాలు చాలా అల్పంగా ఉండాలి రజోగుణ తమోగుణాలని బాగా అధిగమించి సత్వగుణంలో నిలిచిన వాడై ఉండాలి అప్పుడు వాడు ఆ సత్యాన్ని గుర్తించగలుగుతాడు ఈ రాగద్వేషాలు కలిగి నేను కర్తని భోక్తని అంటూ ఫలాపేక్షతో కర్మల్ని చేసి వాడు ఉన్నాడే వాడిని కోసేసినా కూడా వాడు ఈ సత్యాన్ని గుర్తుపట్టలేడు వాడు ఇలాగ ఆర్గ్యూ చేస్తూనే ఉంటాడంత ఏదో ఇటు తిప్పి అటు తిప్పి నేను కర్తనని ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు భోక్తనని ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తాడు తప్పిస్తే మౌలికంగా నా స్వరూపమేమి నా స్వరూపంలో కర్తృత్వం ఉందా అనే ప్రశ్న కూడా వాడు వేసుకోడు అసలు అలాంటి టాపిక్ ఒకటి ఉందని అటువంటి వికల్పం అంటే పాసిబిలిటీ ఉందనే సంగతి కూడా లోకంలో జనులకు తెలియదు జనులకు తెలియకపోవడం ఆచార్యులకు తెలియదు చాలా పెద్ద సమస్యది కాబట్టి సో ఇలా నడుస్తూ ఉంటుంది కనుక సో లౌకిక కర్మలు వైదిక కర్మలు అని విభాగం చేసి వైదిక కర్మల కర్తృత్వం అంటే పెట్టుకుని లౌకిక కర్మల కర్తృత్వాన్ని మేము విడిచిపెట్టేస్తాము అని వీడు అన్నాడే అది అంగీకారం కాదు ఎందుకంటే సర్వకర్మాణి అని ఉంది నైవ కున్న కూడా ఉంది దీని చూస్తే అక్కడ వాతావరణం ఎలా కనపడుతుంది ఆ పదములు ఎలా ఉన్నాయి సకల కర్మల విషయంలో కర్తృత్వాన్ని విడిచిపెట్టాలి అని ఉంది కానీ ఏవో కొన్ని కర్మల కర్తృత్వాన్ని అట్టి పెట్టుకుని మరి కర్మల కర్తృత్వాన్ని త్రోసిపుచ్చాలనే రకంగా ఆ వాక్యం లేదు తర్వాత సర్వకర్మ సన్యాసం భగవత ఉ నజీవతహ ఇది చేత్ ఇంకో పూర్వపక్షం ఈ పూర్వపక్షాలన్నీ ఉరికే బుద్ధి పరికల్పితాలు కావు ఇవన్నీ సమాజంలో ఉన్నాయి ఆపత్సన్యాసం అని వైదికులు కూడా అంటే కర్మకాండలో బాగా మునిగి తేలేవాళ్ళు కూడా ఓ సన్యాసాన్ని ఒకదాన్ని అంగీకరించారు వాళ్ళలో కూడా నేను ఎరుగుతున్నటువంటి వాళ్ళని వాళ్ళు బతుకున్నంతకాలం కర్మలను చేసుకుంటూ కర్తృత్వ భావంతో బతుకుతారు ఆ కర్మాసక్తితోటే బతుకుతారు చచ్చిపోయే ముందు సన్యాసం తీసుకుంటారు ఎందుకంటే సన్యాసం తీసుకుంటే పెద్ద న్యూసెన్స్ తప్పిపోతుంది ఏమిటంటే వీడు చచ్చిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళకి బోల్డ్ బోల్డ్ కార్యక్రమం ఉండేది ఎంత కార్యక్రమం ఉంటే ఈ పితృకర్మ అనే కార్యక్రమం అది బతుకున్న వాళ్ళని కూడా చంపేసి బలమైన కార్యక్రమం ఇప్పుడు పితృదేవతారాధకులు చాలామంది ముఖ్యంగా వైదికులలో మీకు ఈ లక్షణం కనబడుతుంది పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారునే ఒక మంచి విద్వాంసుడు కవి ఒక ఆయన ఉండేవారు ఇప్పుడు లేరు ఆయన సంస్థానంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే ఈ రోజుల్లో పండితుడైన ఆయన కంఠాభరణమూనం ఒక నవల్ రాశారు ఒక డ్రామా నాటకం రాశారు వెలుగు నాటకం దాంట్లో క్యారెక్టర్ ఉంటారు ఆ దాంట్లో ఆ వైదికుడు పితృక పితృదేవతారాధనలో బాగా మునిగి ఉంటాడు నేను కూడా అంటూ ఉంటాను ఈ మామూలుగా సమాజంలో ఓపెన్గా చెప్పాలంటే కొంచెం సందేహం కలుగుతుంది కానీ మరి ఏం చేస్తాం భగవద్గీత గీతా చెప్పక తప్పనిసరి అవుతుంది జనులు సాధారణంగా పితృదేవతారాధకుడు మీరు గమనించండి వైదిక కుటుంబాల్లో దేవుడు దెయ్యం ఈ గోళ ఉండదు ఎంతసేపు తద్దినాలు మాసికాలు గోలాయే దేవుడు దెయ్యం గోళ ఉండదు తద్దినం మాసికమే ఉంటుంది ఆ గోళే ఉంటుంది మీకు సంభాషణ చెప్పంటారా ఏ అక్కా బాగున్నావా నాన్న తద్దినానికి చూశాను నేను మళ్ళీ ఇప్పుడు అమ్మ తద్దినానికి చూస్తున్నాను అని ఇలాగే ఉంటుంది దేవించి ఆ తద్దిరాలి కలుసుకున్నా ఈ తద్దిరాలి కలుసుకుంటాం ఒక కుర్రాడు ఒక యంగ్ స్టూడెంట్ ఒకడు నా దగ్గరికి వచ్చాడు ఎరా నువ్వు కాలేజీకి వెళ్ళలేదేవిరా ఈవేళ అని అడిగాను అడిగితే అన్నాడు మా తాతది షాణమాసికమైన వేళ అంటే తాత చచ్చిపోయినప్పుడు ప్రతి నెల నెల నెల నెల కర్మ ఉంటుంది ఆరు మాసాలకు మళ్ళీ స్పెషల్ ఒకటి ఉంటుంది సంవత్సరానికి స్పెషల్ది మూడు రోజులు ఉంటుంది ఈ ఆరు మాసాల స్పెషల్ దాంట్లో వీడు వీడు చిక్కుకుపోయాడు ఆ గారిలో అవి తింటూ అక్కడ చిక్కుపోయాడు అర మీ తాతకి షాణ్మాసికం మాసికాలను నువ్వే పెడుతున్నావా అని అడిగాను నన్ను నేను ఎందుకు పెడతానండి మా నాన్నగారు పెడతాను మరి నువ్వు కాలేజీ ఎందుకు మానేసేవరా అంటే మరి ఇంట్లో తద్దిన ఉంటే కాలేజీ మానేయక్కర్లేదా అని అడిగాడు నువ్వు చదువుకి పనికి రావు అనర్హుడవు ఇప్పు అవతల కని ఇంట్లో తద్దిన ఉందని కాలేజీ మానేస్తే వాడింకేం వరకు వస్తాడు అండి చదువుకి కాలేజీలో లెక్కల క్లాసు మిస్ అయితే నిన్న క్లాసుకి రేపటి క్లాసుకి కనెక్షన్ ఏమవుతున్నాయి వీడికి అన్ని క్లాసులు అటెండ్ అయితేనే లెక్కలు సరిగ్గా రావు సో ఈ విధంగా మొత్తం దృష్టికోవడం అంతా కూడా ఆ పితృకర్మల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మీరు గమనించండి మీరు పుష్కరాలు చూశారు కదా పుష్కరాల్లో మెయిన్ ఐటెం ఏమిటండి తర్పణం తద్దినం ఎద్దినం తద్దినం నాస్తి తద్దిన దుర్దినం మొత్తం అది ఒక శ్లోకం ఒకటి ఏ రోజులు తద్దినల్ లేదో రోజు చెడ్డ రోజు ఎద్దినం తద్దినం నాస్తి తినం దుర్ధినం వత సో ఈ విధంగా పితృ కాశీ వెళ్ళారనుకోండి కాశీ అనగానే మీకు మొట్టమొదటి ఏమిటి గుర్తుకొస్తుంది గయ ఇంకే ఇంకే మీరు హృషికేశు హృషికేశ్ వెళ్తున్నానంటే మరి అక్కడ తర్పణాలు తద్దినం అది ఇదే ధోరణి దేవుడు దెయ్యం ఏమొద్దు శరణాగతి తర్వాత ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క అనుగ్రహము భక్తి దానివలన మోక్షము భక్తిలో నాలుగు రకాలు ఈ టాపిక్కే వద్దు ఎంతసేపు తద్దినం తర్పణం ఇంతే ఆ సంస్కారంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మీరు సర్వకర్మ సన్యాసం మాట మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారా కాదా శాస్త్రంలో చెప్పారా అంటే ఏ శాస్త్రంలో చెప్పారు శాస్త్రంలో చెప్పిన దాన్ని కాదనడానికి మనసు ఒప్పదు సరైతే దానికి ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం ఏం ఉపాయం ఆలోచిస్తారంటే ఇంకా వాడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాడి చేత సర్వకర్మ సన్యాసం చేయించేయండి అంతేగాని సుఖంగా ఆరోగ్యంగా బతుకుతుంటూ ఉంటే సర్వకర్మ సన్యాసం అనే మాట కుదరదు జీవిష్యతహ జీవతహానా జీవించి ఉన్నవాడికి కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు మాట అసలు మీరు చెప్పద్దు మరి శ్రీకృష్ణుడే చెప్పాడండి భగవాన్ నాయన ఆయన చెప్పాడు సర్వకర్మ సన్యాసం అంటే ఆయన చెప్పాడా సరైతే మరి దాని గురించి ఆలోచించాల్సి అన్నమాట ఆయన ఏదో బుద్ధుడు చెప్పాడంటే కొట్టిపారేస్తాం శ్రీకృష్ణుడు చెప్పాడంటే ఎలా కొట్టిపారేయడం అంటే దాని గురించి మరి ఆలోచించాల్సిందే మరి ఏం చేద్దాం ఆహా మాకొచ్చింది ఆలోచన ఏమిటి ఆలోచన అంటే మరిషత మృతస్యే అనలేడు కదండి చచ్చిపోయిన సర్వకర్మ సన్యాసం చేస్తాడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడి చేత సర్వకర్మ సన్యాసిని జయించేయండి అంటే ఏమిటి చేయడం ఇంక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఓ మహాత్ముని పిలుస్తారు ఓ సన్యాసిని పిలుస్తారు ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆ సన్యాసి ఈయన దగ్గరికి వెళ్ళి రెండు ఉద్ధరం నీళ్లు నోట్లో పోసి ఏవో ప్రవర ఏవో ప్రవరలు ఏవో సన్యాస దీక్షకి ఏదో సందర్భం ఉంటుంది ఇప్పుడు ఇంకా ఆ దీక్ష అంతా ఏం చేస్తాడు ఈయన స్నానం చేయలేడు కదా మంచం మీద ఉన్నవాడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు సో అప్పుడు ఏం చేస్తారంటే నోట్లో ఎవరు నీళ్లు పోసి నేను ఈ సర్వాన్ని పరిత్యాగం చేసుకున్నాను అని ఆయన చేత అనిపిస్తారు ఏదో కింద మీద పడి ఆయన మాట్లాడే స్థితిలో లేడనుకోండి ఇగో ఈయనే అనేసి ఆయన తరఫున తలకాయ ఊపండి అని అంటారు అంటే ఆయన తలకాయ ఊపుతాడు ఊపితే ఇదిగో సన్యాసి అయినాడు అని ఆయన నెత్తి మీద ఒక ఆషాయం వేస్తారు ఇగో ఇప్పుడు ఈయన సన్యాసి ఇంకా ఏ కర్మలు చేయనక్కర్లేదు సర్వకర్మ సన్యాసం అయిపోయింది అటువంటి వాడికి సర్వకర్మ సన్యాసం కానీ హాయిగా బతికేవాడికి కాదు ఇది పూర్వపక్షం చూడండి మీమాంసకుల యొక్క ఆ కర్మ వాసన ఎంత బలంగా ఉంటుందో నా ఒప్పుకో ఎందుకంటే శ్లోకం చూడండి శ్లోకంలో ఏముంది సన్యాసం చేసిన తర్వాత చచ్చిపోతాను ఉందా అలా లేదు నవద్వారే పురేదేహే సుఖం వశి ఈ ఈ దేహంలో సుఖంగా ఉంటాడు అని సర్వకర్మ సన్యాసం చేసి సుఖంగా హాయిగా గుండె మీద చేసుకుని నిద్రపోతాడు హాయిగా ఉంటాడు అని ఉంది కాబట్టి చచ్చిపోయేవాడికి సర్వకర్మ సన్యాసం అంటే నవద్వారే పురే దేహే సుఖం ఆస్థే సుఖంగా ఉంటున్నాడు అనే ఈ విశేషణము పోసగదు అవున నేను చెప్పిన దాన్ని మీరు తద్దినాలు మానేయమని కాదు తద్దినం పెట్టు గృహస్థ తద్దినం పెట్టుకోవాల్సి ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో మహాత్ములు కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకున్నారు కేవలం తద్దినం పెట్టడమే ధర్మం ధర్మం తద్దినంతో ఆరంభమై తద్దినంతో పూర్తవుతుందని మాత్రం అనుకోకండి కొంతమంది ఏం చేస్తారంటే పురోహితుడు వచ్చి చెప్తాడు పంతులు గారు రేపు మీ నాన్నగారు తద్దినం అండి ఏం చెప్తాడు వారిని గుర్తు చేసే మంచిదే ఒక ఆయన పురోహితుణ్ణి ఏమయ్య పంతులు తద్దిన వాళ్ళని గుర్తు చేయలేదే నువ్వు ఈ ఊళ్ళో బతకాలనుకుంటున్నావా లేదా అడిగాడు ఆ ఊరు యజమాని మా నాన్నగారు తద్దినం అయితే చెప్పాల్సిన కూచి నీకుందా లేదా అని అంటే నేను మర్చిపోయాను మహాత్మా ఎందుకు మర్చిపోయాను లాస్ట్ ఇయర్ తద్దినం పెట్టించేవా ఎందుకు మర్చిపోయావు చెప్పి అని చెప్పేసి దబాయించాడు సో అలాగా అలా ఉంటారు కొంతమంది సరే రేపు తద్దినం మీ నాన్నగారితో నా పురోహితులు వచ్చి చెప్పిపోతాడు చెప్పిపోతే సరే అయితే మరి అయితే పెందరాలే వచ్చాయి ఎన్నింటికి వస్తావు తొమ్మిదింటికి వస్తాను సార్ మరి అయితే అవి కూడా తెచ్చుకున్నా ఇంక యజ్ఞోపేతం ఉండదు యజ్ఞోపేతం ఉండదు యజ్ఞోపేత కూడా తెచ్చుకో తెచ్చుకొస్తాను సార్ ఆయన పొద్దున్న తొమ్మిది ఇంటికి వస్తాడు సార్ రేపు పొద్దున్న బ్రే ఇడ్లీలో అవి తినకండి అని చెప్పిపోతాడు సరే తిననులే ఈయన కాఫీ తాగేసి కూర్చుంటాడు ఇడ్లీ తినడం మామూలుగా ఆయన వస్తాడు ఆయన వచ్చి నూరు దగ్గరికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి స్నానం చేయండి సార్ కేశవాయ స్వహనారాయణ స్నానం చేయిస్తాడు అపవిత్ర విత్ర అనేదో రెండు శ్లోకాలు మంత్రాలు చెప్పి స్నానం చేసిన తర్వాత ఆయన్ని తడిపట్టు పెట్టి కూర్చోబెట్టి మొహాన్ని కొంచెం విభూతి పులిని ఈ యజ్ఞోపవేత్త ధారణ చేయిస్తాడు వాడి చేత ఆవిడికి యజ్ఞోపవేతం వేసుకుని ఒక అగ్నిహోత్రాన్ని వేలించి దాంట్లో రెండు ఆహుతులు ఇప్పిస్తాడు ఇప్పించి లోపల తనతో పాటు ఇంకో ఇద్దరు బ్రాహ్మణులు కూడా తెచ్చుకొస్తాడు ఇద్దరు బ్రాహ్మణులకి తగిన ముగ్గురు మంత్రం చెప్పేవాడు ఇద్దరు బ్రాహ్మణులు తర్వాత దానికి ఏమో దర్భలు ఇవ్వం సో వంట బ్రాహ్మణుడు ఉంటాడు వంట అది చేస్తాడు గారిలో అవి స్పెషల్గా చేస్తారు ఆ వేళ కుక్కు అలాగే ఉంటాడు కదా సో అంతా అవుతుంది నువ్వులు ఇవన్నీ అన్నీ ఆయనే తెచ్చుకొస్తాడు పాపం సో ఈయన ఈ ధన్యం ఉంటుంది కదా ఐదు మెడలో మధ్యలో వేసుకో ప్రాచీనాభీతి నివీతి ఉపవీతి అని మూడు ఉన్నాయి ఇలా కుడివైపు వేసుకుంటే ప్రాచీనాభీతి అలా తలకిందులుగా వేసుకుంటే మెరర్ ఇమేజ్ వేసుకుంటే అది నివీతి ఇలా మధ్యలో గొలుసులాగా వేసుకుంటే ఉపవీతి ఉపవీతి అంటే ఈయనకేం తెలుసు ఆ అటు వేసుకోండి సార్ మధ్యలో వేసుకోండి సార్ కుడివైపు వేసుకోండి సార్ అని ఈయన చెప్తుంటే ఆయన ఇటు ధన్యం తిప్పుతూ ఉంటాడు ఆయనకు ఇద్దరు బ్రదర్స్ ఉంటే ఆవేళ పొద్దున్నే వాళ్ళు హైదరాబాద్ బస్సులో దిగుతారు దిగి వాళ్ళిద్దరూ కూడా తడిపట్లు కట్టుకుని స్నానాలు చేసి ఆయన వెనకాల ఆయన ధన్యం తిప్పిందల్లా వీళ్ళు తిప్పుతూ ఉంటారు ఇది ఒక పెద్ద కార్యక్రమం ఈ తదిినానికి సోదరులు సోదరి తల్లి అప్పలు చెల్లెళ్ళు అక్కలు అందరూ వస్తారు బంధువులకే భోజనం పై వాళ్ళకే వాళ్ళకి పెట్టరు పై వాళ్ళకి ఉప్పు అంతా వాళ్ళ ఇంట్లో గుడు గుడు కూర్చోవే మొత్తాలకు ఒక గారెలతో పిండి వంటలతోటి అరిసెలతోటి ఒక ముప్పై మంది వాళ్ళలో వాళ్ళే భోజన చేస్తారు అప్పుడు కలుసుకుంటారు అక్క నేను చూస్తే చాలా కాలం అయిందంటే నాన్న తద్దినానికి వస్తున్నాను అప్పుడు చూద్దాని అని ఆవిడ ఫోన్లో చెప్తుంది అనమాట సో ఈ రకంగా వైదిక కర్మ కలిసి తద్దినంతో ఆరంభమై తద్దినంతో ముగుస్తుంది అంతే మళ్ళీ యజ్ఞోపేతం అక్కర్లేదు గాయత్రి అక్కర్లేదు దేవుడు అక్కర్లేదు దేహం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు మళ్ళీ తద్దినం నాడే గుర్తు ఈ రకంగా ఎంత కష్ములం చేయాలో అంత కష్ములం అయిపోయింది పరిస్థితి ఏం బాగులేదు సో ది పాయింట్ ఈజ్ కర్మ కర్మా కాబట్టి చచ్చిపోయేవాడికి కర్మ సన్యాసం అనే మాట తాగాదు ఈ చచ్చిపోవడం అనే మాట ఎందుకు వచ్చిందంటే జనులు పితృదేవతారాధకుల కింద కేవలం పితృ పితృదేవతారాధన అన్నది ధర్మమయ జీవితంలో ఒక అంశం వన్ పార్ట్ సో మన ధర్మం కలిపి న్యూ ఇయర్ డేనాడు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం నాన్న తగ్దినం పెట్టడము అమ్మ తద్దినం పెట్టడం అక్కడతో మూడు రోజులతో ధర్మం అంతా పూర్తయిపోయింది సంవత్సరంలో వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఆల్ సిల్లీ రాంగ్ వన్ హ్యాస్ టు గ్రో స్లోలీ కనుక ఈ పితృదేవతారాధన బుద్ధి గలవాడు వాడికి సర్వకర్మాణి మనసా అని వాక్యాన్ని వాడికి అప్పచెప్పారు అనుకోండి వాడు ఏమంటాడంటే ఇది అప్పుడే చావబోయి వాడికి వర్తించే సూత్రం కానీ జీవించి ఉన్నవాడికి కాదు అని పూర్వపక్షం నేనేం చేస్తున్నానంటే ఆ పూర్వపక్షి యొక్క మనస్సులో ఏవి వాడి సంస్కారం ఏమిటా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను నేను దట్ ఈజ్ వాట్ ఐ హమ్ డూయింగ్ అది నేను నేను ఎందుకు చేయగలను అంటే నేను చూశాను కాబట్టి చేస్తున్నాను ఐ హవ్ సీన్ ఆల్ ఆఫ్ ఇట్ నేను చూడని అంశం లేదు ఇవన్నీ నేను చూసేశాను చాలా లోతుగా పరిశీలించి వాటి అన్నిటికీ దండం పెట్టి స్లోగా సన్యాసం అంటే మరి అదే కదా సన్యాసం తీసుకోవడం ఉంటే సో ఐ నో దీస్ థింగ్స్ దట్స్ వై ఐ కెన్ గ్లీన్ గ్లీన్ ది స్పిరిట్ ది మైండ్ సెట్ బిహైండ్ దట్ స్టేట్మెంట్ ఎనీవే అలా అది సరికాదయ్యా తప్పది నవద్వారే పురే దేహే సుఖం ఆస్తి అని ఉంది చక్కగా జీవించి ఉన్నవాడిని కర్తృత్వ భోక్తృత్వం అతీతంగా ఎదగమని బోధిస్తున్నారు కానీ చచ్చిపోయేవాడి ముందు రిచువల్ ఒకటి చేయమని కాదు దీని యొక్క తాత్పర్యం అది కాదు తర్వాత నహీ సర్వకర్మ సన్యాసేనా మృత్య తద్దేహే ఆసనం సంభవతి అకూర్వత అకారయత్యా ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా ఆయన చచ్చిపోయే ముందు ఆయన చేత సర్వకర్మ సన్యాసం అని చేయిస్తే అది అది తీరా చేసిన తర్వాత చచ్చిపోయాడు అనుకోండి సర్వకర్మ సన్యాసేనా మృత్యా సర్వకర్మ సన్యాసం చేస్తూ చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడేం చేయాలి సర్వ సర్వకర్మాణి మనసా సన్యస్య తర్వాత ఏం చేయాలి ఆస్థే సుఖం ఉండాలి సుఖంగా ఉండాలి చచ్చిపోయాక ఇంకా తద్దేహే ఆసనం నా ఆ దేహంలో సుఖంగా ఉండడం మాటది ఏమి అసలు ఉండడమే కాదు ఆసనం ఉండడం ఉండడమే సంభవించదు పైగా ఎలా ఉండాలి నైవ కుర్వన్ నాకు ఆరయన్ ఏమీ ఉండాలి ఏమి చేయించకుండా ఉండాలి చచ్చిపోయినవాడికి ఏమీ చేయకుండా ఉండడం ఏమిటి అకుర్వత ఉండడం కానీ అకారయత ఉండడం కానీ ఏమీ చేయకుండా ఉండడం ఏమీ చేయించకుండా ఉండడం అనేటువంటి వర్ణన చచ్చిపోయిన వాడికి అది వర్తించదు అది బతుకున్నవాడికి వర్తించే వర్ణన చూడండి శంకర మీరు ఏమైనా కొన్ని భావజాలం పెట్టుకుని ఉంటే అవన్నీ కూడా దులిపి దూలి దుమ్ము దులిపేస్తారు దానికి సిద్ధపడితేనే మీరు ఈ క్లాస్ అటెండ్ చేయాల్సి ఉంటుంది నేను ముందే మనం చేశాను ఈ సింథసిస్ లక్షణాలు ఇక్కడ కుదరవు అన్నింటినీ మనం సింథసైస్ చేస్తూ ఉంటా ఉంటే కుదరదు ఇక్కడ పరస్పర విరుద్ధాంశాలన్నింటినీ రాజకీయ పక్షాలు అటునుంచిటి ఇటు నుంచి అలా కలుస్తూ విడిపోతూ ఉంటారు అలాగే అన్నింటిని కట్టకట్టే కలగూరగంప చేసి మేము ఏదో ఒక సింథసిస్ చేస్తూ ఉంటే కుదరదు నీకు ఆత్మ ఎందు కర్తృత్వం ఉందా లేదా నువ్వు సెటిల్ చేసుకో ఆత్మ ఎందుకు కర్తృత్వం లేదంటే ఇంకా ఇట్ అప్లైస్ టు ఆల్ కర్మస్ అంతే అంతే కానీ మళ్ళీ సెలెక్టివ్గా కర్తృత్వం సెలెక్టివ్గా కర్తృత్వం లేకపోవటం ఇదంతా వర్కౌట్ కాదు కాబట్టి మన మనం చేయాల్సింది ఏమిటంటే ఆత్మస్వరూపంలో కర్తృత్వము లేదు అని తెలుసుకోవాల్సి ఉంటుంది తర్వాత దేహే సన్యస్యా ఇది సంబంధ నా దేహే ఆస్తి చే పూర్వపక్షం అలా కాదు ఇప్పుడు ఆస్తి ఉంటున్నాడు దేహమునందు ఉంటున్నాడు అని కదా అంటే అంటే చచ్చిపోవటం లేదని అలా అలా చెప్పద్దు సర్వకర్మాణి మనసన్యస్య ఆస్థే సుఖం వశీ నవద్వార పురే దేహే దేహే ఆస్థే దేహమునందు ఉంటున్నాడు అని అర్థం చెప్పి కాబట్టి చచ్చిపోయేవాడికి సన్యాసం కాదు అని నువ్వు అంటున్నావు నేను ఈ ఆస్తి అనే పదాన్ని దేహేకి పెట్టను దేహే సన్యస్య అని దేహే ఆస్తి కాదు దేహంలో ఉంటున్నాడు అంటే చచ్చిపోయేవాడికి వర్తించదు అది కాబట్టి అలా చెప్పం దేహే సన్యస్య అంటాం దేహమునందు సన్యాసం చేసేసి అంటే ఇప్పుడు చచ్చిపోయేవాడికి వర్తిస్తుంది కాబట్టి వీడు ఏం చేయాలంటే చచ్చిపోయే ముందు కర్మల నిండి సన్యాసం చేయాలి కదా ఎక్కడోకడ సన్యాసం చేయాలి కదా ఎక్కడ సన్యాసం చేస్తాడు ఇదిగో ఈ దేహంలో సన్యాసం చేసేసి ఎగిరలేకపోతాడు దేహంలో సన్యాసం చేయడం అంటే ఈ దేహంలో వదిలిపెట్టేస్తున్నాను నేను అని ఎగిరిపోతాడు అలాగే చెప్దాం అలా చెప్పినట్లయితే సన్యాసం చేసిన వెంటనే చచ్చిపోవడం అనేది కుదరదు అనుకున్నావే ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది అర్థమైందండి పరపక్షం ఇది నా అది కూడా సరికాదు కాబట్టి దే సన్యాసం కాదు దేహే ఆస్తేనే అది కూడా సరికాదు ఎందువల్ల సర్వత్రా ఆత్మన అది అవిక్రీయత్వావధారణ చూడండి ఆత్మ అవిక్రీయము ఆత్మ ఏ కర్మలను చేసేది కాదు చేయించేది కాదు చేయబడేది కాదు అంటే కర్తృత్వం ఉండదు కర్మత్వం ఉండదు హేతుకర్తృత్వం ఉండదు అనే అంశాన్ని ఇక్కడ ఒక్కచోట ఈ నవద్వార పురే అనే శ్లోకంలో మాత్రమే కాదు ప్రతి చోట బల్లబుద్ది చెప్పినారు అవధారణం అంటే అది గిట్టిగా చెప్పడం అవధారణ ఏవా ఏవా సో నవద్వారే పురేదేహే నైవ కున్న కారయన్న ఏవా అయ్యేవా అవధారణ నిశ్చయంగా చెప్పడం అలాగా నిశ్చయంగా ఒక చోట కాదు పది చోట్ల చెప్పారు ఆత్మ అకర్త అవికారి అని కాబట్టి ఏదో ఒక శ్లోకాన్ని పట్టుకుని ఇటు విరిచి అటు విరిచి కర్తృత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం నువ్వు చేయకు ఆసన క్రియాశ్చ అధికరణాపేక్ష తదనపేక్ష సన్యాసేహే అని ఉంది ఈ దేహే అంటే దేహమునందు సప్తమే యొక్క వచనం దేహమునందు అన్న తర్వాత దేహమునందు సన్యసించి అని చెప్దామా దేహమునందు ఉంటున్నాడు అని చెప్దామా దేహమునందు ఉంటున్నాడు అని చెప్తే వాడు జీవించుంటాడు అంటే సర్వకర్మ సన్యాసం జీవించి ఉన్నవాడికే కానీ చచ్చిపోయేవాడికి కాదు దేహమునందు సన్యసించి అని చెప్తే అది చచ్చిపోయి వాడికి వర్తిస్తుంది అది వాడి పొరపక్షం దాని మీద ఏం అంటున్నారు చూడు ఇక్కడ రెండు ఉన్నాయి ఆస్థే సన్యస్య ఉండుట సన్యసించుట ఈ రెండింట్లో అధికరణము యొక్క అపేక్ష దేనికి ఉంది అధికరణము లోకస్ లోకస్ యొక్క అపేక్ష దేనికి ఉంది ఉండుటకి ఉందా సన్యసించుటకు ఉందా ఇప్పుడు మీరు గమనించండి ఉండాలంటే ఇల్లు కావాలి ఉండాలి అంటే ఒక గృహం కావాలి పారేయడానికి ఇల్లు అక్కర్లేదు పారేయడానికి ఎక్కడ పారేయాలంటే ఎక్కడో ఒకటి పారేస్తారు దానికి అధికరణాన్ని నిర్ణయించినక్కర్లే వేస్ట్ పారేయాలండి ఎక్కడ పారేయాలంటే ఎక్కడో ఒకటి పారేస్తారు రోడ్డు మీద తీసుకెళ్ళి పారేస్తే వస్తా రోడ్డు మీద పారేయడం అంటే రోడ్డుని అధికరణంగా ఫిక్స్ చేసి పారేసారని కాదు పారేసేపుడు ఎక్కడ పారేసినా దానికి ఇంకా అర్థం లేదు దానికి ఒక విచారం లేదంతే భద్రం చేయాలంటే మటుకు మీకు అధికరణము అధికరణం లోకస్ దాని అపేక్ష ఉంటుంది కాబట్టి సన్యస్యాకి అపేక్ష లేదు ఆస్థేకి అపేక్ష ఉంది అధికరణము యొక్క అపేక్ష దేహే సప్తమే యకవచనం అధికరణాన్ని బోధిస్తుంది లోకస్సుని బోధిస్తుంది కాబట్టి దేహే ఆస్తి అని చెప్పాలి దేహే సన్యాస్యా అని కాదు చెప్పడం అది సంగతి అర్థమైందండి కాబట్టి ఆసన క్రియా అధికరణ అపేక్షత్వాది ఉండుటా అనే క్రియకి అధికరణం కావాలి కానీ సన్యాసస్య తదనపేక్ష సన్యాసానికి కర్తృత్వాన్ని విడిచిపెట్టాలండి కర్తృత్వాన్ని విడిచిపెట్టాలంటే ఎక్కడ విడిచిపెట్ట ఎక్కడ విడిచిపెట్టడం ఏమిటో ఎక్కడ విడిచిపెట్టడం ఉండదు ఏమండీ ఉండాలి అంటే ఎక్కడ ఉండాలి అనే మాట ఉంటుంది ఉండు ఎక్కడోక్కడ ఎక్కడ ఉండాలని అడగద్దు ఉండంటే అదేమన్నా అర్థం ఉందా ఉండడానికి అధికరణం కావాలి సన్యాసానికి కర్తృత్వ భావనను త్యజించడానికి అధికరణం ఎందుకు నా ఎందుకు కర్తృత్వం లేదు ఈ క ఈ క్రియని చేసిన వాడను నేను ఎరగను మహాభారతం ఎవడు రాశాడని అడిగారు నేను రాయలేదు మహానుభావా అని చెప్పి ఉంటాడు సో ఆర్థికంగా ఈ కర్తృత్వాన్ని నా ఎన్ను లేదు నేను కాదు అని మరి ఎవరు కర్త ఏమో ఎవరో ఈశ్వరుడు కర్త నువ్వు ఏదో ఒకటి అనాలి కాబట్టి అన్నాం ఈశ్వరుడు వచ్చి ఆ కర్మం చేస్తుంటే చూసి చెప్పిన మాట కాదు ఈశ్వరుడు కర్త అంటే ఈశ్వరుడు చేస్తుంటే వీడు తెల్లవారుదొచ్చి ఈశ్వరుడు చేస్తుంటే చూసాడని కాదు ఈశ్వరుడు కర్తని అంటారు ఒక ఎక్స్ప్రెషన్ అది నేను కర్తని కాను అని అభిప్రాయం కాబట్టి సన్యాసానికి అధికరణం అక్కర్లేదు కాబట్టి దేహే ఆస్తి అని నేను చెప్తే దేహే సన్యాస అని నువ్వు అన్నావే అది సరికాదు కాబట్టి మరణించబోయి వాడికి సర్వకర్మ సన్యాసము అనే మాట కుదరదు సంపూర్వస్తుద ఇహ త్యాగా నిక్షేపాథ ఇప్పుడు సన్యాసము అంటే సంన్యాసన్యాస ఉంచటం దానికి సమ్ అనే ఉపసర్గ చేరిస్తే ఇంకా ఉంచటం అనే అర్థం లేదు దానికి త్యాగం అనే అర్థం వస్తుంది ఉపసర్గ చేరిస్తే ధాతువు యొక్క అర్థం మారిపోతుంది ఉపసర్గే ధాత్వార్థ బలాదన్యత్రనీయతే విహార ఆహార సంహార ప్రహార పరిహారవత్ అనే ఒక శ్లోకం వ్యాకరణం వాళ్ళది ధాతువుకి ముందు ఉపసర్గ పెడితే దాని అర్థం మారిపోతుంది హార హార హరు అనే ధాతువు హార అంటే మెడలు వేసుకునే నెక్లెస్ విహార అంటే వి విహార అంటే పిక్నిక్ సంహార అంటే చంపడం పరిహార అంటే దూరంగా నెట్టివేయడం ఆహార అంటే భోజనం చేయడం సో ఈ విధంగా ఉపసర్గలు మారీకొల్దే అర్థాలు మారిపోతూ ఉంటాయి న్యాస అంటే ఉంచడం ఉంచడం అంటే ఎక్కడ ఉంచడం అనే మాట ఉంటుంది సన్యాస అంటే త్యాగం త్యాగం అంటే ఎక్కడ త్యాగం అనే మాట ఉండదు ఏమిటి త్యాగం అనే మాట ఉంటుందే కానీ ఎక్కడ త్యాగం అనే మాట ఉండదు కాశీ వెళ్ళి కాకరకాయ విడిచిపెట్టి వచ్చారు అంటే ఎక్కడ విడిచిపెట్టారు కాశీలో ఏ పేటలో విడిచిపెట్టారు అలా ఏడదు దానికి దానికి అధికారంలో ఉండదు కాబట్టి ఇక్కడ సన్యాస శబ్దానికి అర్థం త్యాగం అయ్యా బాబు నిక్షేపం కాదు నిక్షేపం అంటే భద్రం చేయడం ఈ కర్మల కర్తృత్వాన్ని భద్రం చేయడం అంటే ఏదో చోటు చూపించినట్టుగా అలాగేం కాదు ఇది త్యాగం అంతే నా ఎందు కర్త లేదు భగవంతుడికి తెలియాలి నేను కర్తను కాను మరి నువ్వేం చేస్తావా నేను ఆత్మస్వరూపుడను చిద్రూపుడను శత్రూపుడను అంతే కర్తను కాను మరి క్రియలు అన్నీ అవుతున్నాయేమో ఎందుకు అవుతున్నాయో ప్రకృతిలో నడుస్తున్నాయంతే సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు తిన్నా ఆహారం పచ్చనం అవుతుంది గుండెకాయ కొట్టుకుంటోంది రక్తం ప్రసరిస్తుంది ఇవన్నీ నేను చేస్తున్నానా ఏమే ఏజింగ్ ఆఫ్ సెల్స్ దేహం పెద్ద వయస్సు వస్తుంది ఇది కూడా నేనే చేస్తున్నానా ఏమే రోజు నడుస్తుంది ఈ రోజు నుంచి రే మొన్న వచ్చింది ఆ మొన్నటి నుంచి ఇంకో రోజు వచ్చింది ఆ రోజులన్నింటినీ మనం తోసుకొస్తున్నామా రోడ్డు రోలర్ని తోసినట్టుగా తోస్తున్నామా ఏమీ కాబట్టి ఏవో కొన్ని కర్మల ఎడల అభిమానపూర్వకంగా నేను కర్తని అనే భావన వచ్చి పడింది అజ్ఞానం చేత వచ్చింది అలవాటు చేత వచ్చింది అటువంటి భావన తప్పు నేను కర్తను కాదు అని కర్తృత్వాన్ని త్యాగం చే త్యాగం చేయడం కాదు కర్తృత్వాన్ని త్యాగం చేయాలి ఎక్కడ త్యాగం చేయాలనే మాట ఉండదు ఎక్కడ ఉండాలనే మాట ఉంటుంది కాబట్టి ఇక్కడ సన్యాసానికి నిక్షేపం చేయటం అని అర్థం చెప్పద్దు నిక్షేపం అంటే దేహే నిక్షేప్యా అర్థం వస్తుంది అది కాదు ఇక్కడ త్యాగము తస్మాత్ గీతాశాస్త్రే ఆత్మజ్ఞానవత సన్యాసే అధికార కర్మీ ఇది త్రతరిష్టాత్ ఆత్మజ్ఞానప్రకరణే దర్శయ్యా తస్మాత్ అందువలన గీతాల్లో ఆత్మజ్ఞానముగలవానికి సర్వకర్మ సన్యాసమునందు యోగ్యత ఉన్నదియే గాని అధికారము అంటే యోగ్యత సో ఆత్మ ఆత్మస్వరూపము నిష్టగలవానికి సర్వకర్మలకి సంబంధించిన కర్తృత్వాన్ని విడిచిపెట్టేయటముందే వాడికి యోగ్యత ఉన్నది కానీ నా కర్మణి ఈ కోరిక ఉంది ఈ కోరికను తీర్చుకోవడానికి నేను ఈ కర్మను చేస్తాను అంటూ మొదలు పెట్టడానికి యోగ్యత కానీ సందర్భం కానీ లేదు ఇది సంగతి ఈ విషయాన్ని ముందు ముందు ఉపరిష్టాత్ అంటే ముందు ముందు పై అంటే రాబోయే శ్లోకాల్లో అక్కడక్కడ ఆత్మజ్ఞానానికి సంబంధించిన ప్రకరణం ఎప్పుడు వస్తే అప్పుడు ప్రదర్శిష్యా మేము వివరంగా చెప్తాము ఇంకా ఇది ఈ విషయాన్ని బోధిస్తాము అని అంటూ మధు ౌద్యే ఓన్ నమ పూన్